ీర్తన మూడు ఏదైనా దేవుడు ప్రానికి ఎకలేదు పాదుగా నతని మీద భక్తే సాధనము దేహమునకు ఫలము తెగనియాలు బిడ్డలు దేహాంతరాత్మకును దేవుడు కడే ఫలము దేమే బంధకము దేవుడింతే మోక్షము ఊహల రింటికి మనసొక్కటే సాధనము పుట్టినందుకు పలము పొందగు భోగములే పుట్టుగే గెలుచుటకు భువి జ్ఞానమే పలము పుట్టుటకు ఘర్మము పోగుటే యకర్మము వెట్టే ంటికి నిరతే సాధనము చిలము సిరులల్లజే కొటే చింత వీడుటకు పలము శ్రీ వెంకటేశు సేవే చింతలే దుఃఖములు నిశ్చింతములే సుఖములు కొంత దాచనే శ్రీ సాధనము